గీత ఈ పెట్ట ఎవరిది మా నాయనమ్మ గారి మీ నాయనమ్మ గారు ఏరిగా ఈ చొక్కాది మా బావగారు ఏరిగా ఈ పుస్తకాలు ఎవరివి మా అన్నయ్యవి అన్ని మీ అన్నయ్యవేనా ఆ పుస్తకాలన్నీ మా అన్నయ్యవే మీ అన్నయ్య ఏడి ఇడుగో ఈ చీర ఎవరిది మా అక్కయ్యేది మీ అక్కయ్య ఏది అదుగో ఈ పూలు ఎవరివి నావి నీవే నీవి కాదు నావి మనవి ఒక పువ్వు నీది ఒక పువ్వు నాది రాము బొమ్మలు ఏవి గౌరీ బొమ్మలు ఏవి అవిగో ఆ పులి బొమ్మలు రామువి ఈ ఏనుగు బొమ్మలు గౌరివి రాము ఏడి గౌరి ఏది అడుగో రాము ఇదిగో గౌరీ మీ స్నేహితులు ఏరి అరుగో మీ చెల్లెళ్ళు ఏరి ఇరుగో గీత ఈ పెట్టె ఎవరిది గీతా ఈ పెట్టె ఎవరిది మా నాయనమ్మ గారిది మా నాయనమ్మగారిది మీ నాయనమ్మ గారు ఏరి మీ నాయనమ్మ గారు ఏరి ఇరుగో ఇరుగో ఈ చొక్కా ఎవరిది ఈ చొక్కా ఎవరిది మా బావగారిది మా బావగారిది మీ బావగారు ఏరి మీ బావగారు ఏరికాలు ఎవరివి అన్నయ్య అన్నీ మీ అన్నయ్య అన్నీ మీ అన్నయ్య వేనా ఆ పుస్తకాలన్నీ మా అన్నయ్యవే ఆ పుస్తకాలన్నీ మా అన్నయ్యవే మీ అన్నయ్య ఏడి మీ అన్నయ్య ఏడిగో ఇవరిది ఈ చీర ఎవరిది మా అక్కయ్యది మా అక్కయ్య మీ అక్కయ్య ఏది మీ అక్కయ్య ఏది అదుగో ఈ పూలు ఎవరివి పూలు ఎవరివి నావి నావి నీవే నీవి కాదు నావి నీవే నీవి కాదు నావి మనవి మనవి ఒక పువ్వు నీది ఒక పువ్వు నాది ఒక పువ్వు నీది ఒక పువ్వు నాది రాము బొమ్మలు ఏవి గౌరీ బొమ్మలు ఏవి రాము రాముబొమ్మలు ఏవి గౌరీ బొమ్మలు ఏవి అవిగో అవిగో ఆ పులిబొమ్మలు రామువి ఆ పులిబొమ్మలు రామువి ఈ ఏనుగు బొమ్మలు గౌరివి ఈ ఏనుగు బొమ్మలు గౌరివి రాము ఏడి గౌరి ఏది రాము ఏడి గౌరిగో గౌరిహితులు ఏరి మీ స్నేహితులు ఏరి రుగో అరుగో మీ చెల్లెళ్ళు ఏరి మీ చెల్లెళ్ళు ఏరి ఇరుగో ఇరుగో drills build up drill start ad ad ravi ravi ad ravi ad me me ravi ad me ravi ad evar adi ఎవరిదిస్తవరిది పుస్తకం ఎవరిది ఈ పుస్తకం ఎవరిది ఈ పుస్తకం ఎవరిది తమ్ముడిది తమ్ముడిది మా మా తమ్ముడిది మా తమ్ముడిది పుస్తక మా తమ్ముడిది పుస్తక మా తమ్ముడిది ఆ పుస్తకం మా తమ్ముడిది ఆ పుస్తక మా తమ్ముడిది రామువి రా ఏనుగు రామువి ఏనుగుమలు రామువి రామువి ఏనుగున్స్ డ్రిల్ మీ నాన్నగారు అరుగో మా నాన్నగారు రామ్మూర్తి గారు అరుగో రామ్మూర్తి గారు ఎరిగో మాస్టర్ గారు మీ స్నేహితుడు రవి రవి మీ అన్నయ్య ఏడి అడుగు మా అన్నయ్య మీ అక్కయ్య అదుగో మా అక్కయ్య మీ చెల్లెలు అది అదుగో మా చెల్లెలు సరళయ్యది అదుగో సరళ సుగుణ చెల్లెలు ఎది అదుగో సుగుణ చెల్లెలు నేను ఈ పుస్తకాలు నావి నువ్వు ఈ పుస్తకాలు మావి మనం ఈ పుస్తకాలు మనవి మా నాన్నగారు అడుగు మా తమ్ముడు అడుగోలు మా చెల్లెలు అడుగో అమ్మగారు మాస్టర్ గారు అరుగో ట్రాన్స్ఫర్మేషన్ గారు రామ్మూర్తి గారు ఏరి ఆయనే మాస్టర్ గారు మాస్టరు గారు ఏరి అతనే గోపాలరావు గోపాలరావు ఏడి ఆమెలోచన గారు ఏరి అదే మా చెల్లెలు మా చెల్లెలు ఏది వాళ్లే మా స్నేహితులు మా స్నేహితులు ఎరి ఈ పుస్తకం రవిది ఈ పుస్తకాలు రవివి రవి నాది ఈ కలాలు నావి ఆ ఇల్లు మాది ఆ ఇల్లు మావి ఈ కుర్చీ మనది ఈ కుర్చీలు మనవి ఆగది గది నీది ఆ నీవి ఈ గడియారం మీది ఈ గడియారాలు మీవి